ే కవి కవీనాముపమిశ్రమస్తే ఆం బ్రహ్మణా బ్రహ్మనస్పత ఆనుభీత సాధనం శ్రీమహాగణాధిపతాశివసారంభా శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరంపరాం శ్రీ నారాయణం నమస్కృత్య నరంశైవ నరో సరస్వతి వ్యాసం తోరే శ్రీభగవానువాచో్యానందోచస్వం విజ్ఞావాదాచే గతూ నగతూచ పండిత శంకరుడు అవతారికులో ఏమన్నారంటే అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ అర్జునుడు శోకము అనే సముద్రంలో మునిగి ఉన్నాడు అతన్ని ఆ శోక సముద్రంలో నుండి పైకి తీసుకురావాలి ఆ దృష్టాంతము మెటఫర్ చాలా మీనింగ్ ఫుల్ శోకంలో ఉన్నవాడు సముద్రంలో మునిగిపోతున్న వాటితో సమానంగానే ఉంటాడు ఈ ప్రెజెంట్స్ సచే సీన్ సచే పిక్చర్ ఆ డిప్రెషన్ మనం ఏదో ఉంటుందో చూడండి డిప్రెషన్ అంటే లోపలికి వెళ్ళిపోతూ ఆ శోక సముద్రం లోపలికి వెళ్ళిపోతూ సో అటువంటి వాడిని పైకి తీసుకురావాలి ఉదరణ పైకి తీసుకురావాలంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తే చాలా ఉపాయాలు చెప్పుండి కానీ శ్రీకృష్ణుడు పాపం వెర్రివాడు ఆయనకు అన్ని ఉపాయాలు తెలియవు ఇన్ని ఉపాయాలు ఉన్నాయని కూడా తెలియవు ఆయనకి ఒకే ఒక ఉపాయం కనపడింది ఏమిటంటే అది ఉద్ధరణం అపశ్యన్ ఆయనకి ఆత్మజ్ఞానము కంటే మరి యొక్క ఉపాయము ఉద్ధరించేది లేదు అపశ్యన్ అంటే నా అపశ్యన్ ఆయన కనపడలేదు ఇంకో ఉపాయం కనపడితే పోనీ అదే చెప్పండి ఇప్పుడు యుద్ధరంగం మధ్యలో ఉన్నారు అక్కడ ఈ ఆత్మజ్ఞానం గోలు ఎందుకంటే ఆత్మ బ్రహ్మ ఇంకేదైనా ఉపాయం చెప్పొచ్చు కదా పోనీ తన మహిమేదైనా ఉపయోగించవచ్చు కదా ఆయనకి ఏం కనపడలేదు ఆత్మజ్ఞానం ఏకైక ఉపాయంగా కనపడింది పోనీ ఆయనకి కనపడకపోతే శంకరాచార్యులకు కనపడచ్చు ఈయనకి కనపడలేదు నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం తప్ప సంసార దుఃఖానికి మరో మార్గం లేదని నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం సో సంసార దుఃఖాన్ని బాహ్యములో ఉందని అనుకోవడం ఓ దానికి సొల్యూషన్ కూడా బాహ్యములో ఉంది అని ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆ చైతన్యం యొక్క ఉపరితలంలో జీవిస్తూ ఉంటాం ది సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ చైతన్యం యొక్క ఉపతలము అంటే దట్ ఈస్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ సమస్యలు అన్నీ అక్కడే పడతాయి మీకున్న రాగద్వేషాలు మీకున్నటువంటి వ్యక్తిత్వము అంటే నేను ఫలానా నేనిది నేనది అనే వ్యక్తిత్వము సోషల్ స్టేటస్ పవర్ మనీ సెల్ఫ్ అగ్రడైజ్మెంట్ సో అహంకారము దర్పము గర్వము ఇవన్నీ కూడా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 తత్కాలమునందు పరిష్కారం ఉంటుంది తర్వాత కొన్ని సందర్భాల్లో మీకు పరిష్కారము ఒక సమస్య ఉంటుంది దానికి మీరు పరిష్కారం పట్టుకొస్తారు ఆ పరిష్కారము దానికి రెట్టింపు సమస్యను నిలబెడుతుంది ఎలాగంటే వ్యక్తికి తన ఎందు తనకు ఒక వెలితి ఒక శోకము దర్శనమిస్తుంది ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఈ శోకం పోతుంది వీడు అనుకుంటాడు దానికి పరిష్కారంలాగా అది కనపడుతుంది ఇప్పుడు ఏదో కింద మీద కూడా లక్ష్య సంపాదిస్తాడు ఇప్పుడు సమస్య పరిష్కారం అయిందా పోనీ ఉన్న సమస్య ఉన్నట్టుందా లేదు ఈ సమస్య నాలుగు రెట్లు అవుతుంది ఇదే నేను ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి చైతన్యము యొక్క కాన్షియస్నెస్ చేతన తెలివికి ఉపరితలమునందు జీవిస్తూ ఆ పై పైన జీవిస్తూ పై పైన ప్రకాశించేటువంటి పరిచ్ఛిన్నములైన సెన్సేట్ వాల్యూస్ అంటే భోగములకు కోరికలకు భయాలకి సంబంధించినటువంటి ఆ విలువలు ఏవైతే ఉంటాయో వాటిలోనే జీవిస్తూ ఉన్నప్పుడు మీకు శోకానికి పరిష్కారం లేదు మరి ఇంకా శోకానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆ చైతన్యం యొక్క లోతులలో దొరుకుతుంది పరిష్కారం దాన్నే ఆత్మజ్ఞానము అని అంటుంది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 అన్వోచ ప్రజావాదా గతూన్ అగతూ ననుశోచం పండిత అశోచ్యాన్ శోకింపదగని వారిని గూర్చి అన్వశోచ శోకించుచున్నావు మధ్యమ పురుష ప్రజ్ఞావాదాన్న చా ప్రజ్ఞావంతులు పలికే పలుకులను కూడా చా ఉంది కూడా పలుపుచున్నావు పండితా జ్ఞానులు గతాశన్న మరణించిన వారిని గురించి అగతాశూన్ జీవించయున్నవారిని గురించి కూడా నా అనుశోచంతి దుఃఖించరు అది వాక్యం చాలా సరళంగా ఉంటుంది గీతలో వాక్యాలు సంస్కృతం సరళంగా ఉంటుంది సో నీవు సోకింపదగని వారిని గురించి దుఃఖిస్తున్నావు భీష్ముడి గురించి ద్రోణుడి గురించి దుఃఖించడం ఏంటండి వాళ్ళు దే ఫుల్ లైఫ్ వాళ్ళు మరణిస్తే పండగ చేయాలి యుద్ధరంగంలో మరణిస్తే పది పండగ చేయాలి క్షత్రియుడు యుద్ధరంగంలో మరణిస్తే అంత వయస్సు వచ్చాక కూడా యుద్ధరంగంలో మరణిస్తే అది పండగ కాదండి వాళ్ళ గురించి దుఃఖించటమా సరే కొన్ని దుఃఖిస్తున్నవాడు దుఃఖించదు సార్ ప్రజ్ఞావాదాంస్తి భాష సార్ పెద్ద బడే భాతను ఏదో చూడండి అలాగే విద్వాంసులు విజ్ఞానులు పలుకావలసిన పలుకులను పలుకుతున్నాడు పిండాలంటాడు ధర్మం అంటాడు ఇదే తన తను దుఃఖిస్తున్నవాడు ధర్మ పర్ణాలు ఎలా పలుకుతాడు అండి వాడికి ధర్మాన్ని గురించి వివేకం చేసేటువంటి సందర్భం ఉంటుందా దుఃఖంలో ఉన్నవాడికి దుఃఖంలో ఉన్నవాడికి ఆ వివేకం ఉండదు సో విద్వాంసులు నీకు మళ్ళాగా శోకించరు నాను శోచంతి పండిత ఎవరి గురించి శోకించరు ఎవరి గురించి కూడా శోకించరు బతుకున్న వాళ్ళ గురించి శోకించరు మరణించిన వాళ్ళ గురించి శోకించరు ఎందుకంటే జీవితము మరణము అన్నవి అవి ఆత్మస్వరూపానికి లేనే లేవు దేహానికి అది ఉందంటే దాని గురించి దుఃఖించడం అనవసరం కాబట్టి అసలు కూడా మనం అనుకున్నాము అని మీద భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు మీరు చూడండి పాఠం చెప్పేప్పుడు శ్లోకము పదచ్ఛేదము అవి చెప్తున్నాం భాష్యకారులు భాష్యకారులు ఆయన ఏదో తాత్పర్యాలు ఇప్పిస్తారని వివరంగా విస్తారంగా రాస్తారని మీరు అనుకోద్దు ఆయన కూడా పదాన్ని తీసుకుని ఆ పదానికి విగ్రహవాక్యం రాస్తారు అంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టి విభక్తులు ప్రత్యయాలు కూడా చెప్తూ ఉంటారు అదే ధోరణిలో రాస్తారు సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ టెక్స్ట్కి ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా శ్లోకంలో ఉన్నవాడు ట్రాన్స్లేషన్ గుర్తు చేసుకుంటే ఫలం ఉండదు అంత ఫలం ఉండదు శ్లోకం గుర్తు చేసుకుంటే ఫలం ఉండదు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 కాబట్టి మీరు వర్డ్స్ వర్త్ను కోట్ చేశారనుకోండి ఆనందంగా ఉంటుంది షేక్స్పియర్నో వర్డ్స్ వర్త్న ఆయన కొటేషన్ ఏమిటో గుర్తులేదండి దాని ఓవరాల్ మీనింగ్ ఇదండి అని చెప్పారనుకోండి అంత శోభ ఉండదు ఎంత శోభ ఉంటుంది కానీ అంత శోభ ఉండదు సంథింగ్ లైక్ దాట్ కాబట్టి శ్లోకాలు నోటికి రావటం అన్నీ కాకపోయినా వలసలో కాకపోయినా అన్నీ కాకపోయినా ప్రధానమైన శ్లోకాలు నోటికి రావటం వాటి పద వివేకాన్ని కలిగి ఉండటం అది సాధకుల లక్షణం సాధకులు టెక్స్ట్ బేస్డ్ స్టడీ చేయాల్సి ఉంటుంది భాష్య నోచ్యా అశోచ్యా భీష్మద్రోణాదయ సద్వృత్తవాణి చ నిత్య తాన్ అశోచ్యాన్ ఈ పద్ధతి మీరు గమనించాలి ఇప్పుడు అశోచ్యాన్ని ఏ విభక్తి ఏ విభక్తి అండి అశోచ్యాన్ని ద్వితీయ విభక్తి రామం రామం రామాన్ కదండి ద్వితీయ విభక్తి కానీ అర్థం ద్వితీయ విభక్తిలో చెప్పరు ప్రథమా విభక్తిలో చెప్తారు చూడండి నా శోచ్యా అశోచ్యా అని నా శోచ్యాహ ఆ నా అనేది నెగిటివ్ నెగిటివ్ పార్టికల్ కింద ఆ వస్తుంది శోచ్యా అశోచ్యా నా ధేను అధేను నా శుచి అశుచి నా శోచ్యా అశోచ్యా ముందు ప్రథమావిభక్తిలో అర్థం చెప్తారు నా శోచ్యాన్ అశోచ్యాన్ అని చెప్పరు ప్రథమావిభక్తిలోకి పట్టుకొస్తారు ముందు పదాన్ని ఏ విభక్తిలో ఉన్నా ప్రథమాభక్తిలోకి పట్టుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆ విభక్తిలోకి మారుస్తారు ఆ మార్చేప్పుడు తద్ అనే శబ్దాన్ని వాడతారు సహా తమ్ తాన్ మీరు చూశారు కదా ఆ శబ్దాన్ని వాడతారు సో ఇప్పుడు చూడండి నా శోచ్యాహ అశోచ్యాహ శోచ్యా అంటే శోకింపదగిన వారు ఒక శ్లోకం జాగ్రత్తగా మీరు గమనిస్తే మిగతావన్నీ వేగంగా ముందుకు వెళ్తారు నా శోచ్యాహ అంటే శోకింపదగని వారు సమాసం చేస్తే అశోచ్యాహుతుంది ఇప్పుడు ఈ అశోచ్య కానీ శ్లోకంలో అశోచ్యాన్నం ఉంది ఎలాగ మారుస్తారు దాన్ని తాన్న ద్వితీయ బహోచనంలోకి మార్చాలి కదా తాన్ అశోచ్యాన్ ఆయన మార్చేది చూడండి అక్కడ భాష్యంలో ఉంది తాన్ అశోచ్యా సో సంస్కృతం చదువుకున్న విద్యార్థులకి పాఠం ఎలా చెప్పాలో భాష్యంలా ఉంటుంది నా శోచ్యాహ అశోచ్యాహ తాన్ అశోచ్యా అన్నీ ఉంటాయి మీకు కానీ మధ్యలో ఏవో ఎక్స్ప్లెనేషన్స్ వస్తూ ఉంటాయి వాటిని మనం గమనించాలి శోచ్యా అంటే శోకింపదగినవారు కాదు అశోచ్యాహ వారిని అని ద్వితీయ బహువచనంలో అశోచ్యాను ఎవళ్ళు వెళ్ళి అశోచ్యాహ భీష్ముడు ద్రోణుడు మొదలైనవారు కాబట్టి భీష్ముడు ద్రోణుడు గురించి నువ్వు శోకిస్తున్నారా వాళ్ళు శోకింపదగినవారు కాదు వాళ్ళ గురించి నువ్వు శోకించక్కర్లేదు ఎందుకని సద్వృత్తత్వా శంకరుల యొక్క ఆలోచనా సరళాలు ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఆయన గురించి నువ్వు బెంగ పెట్టుకోర్లేదు అన్నారు అనుకోండి ఎందుకు బెంగ పెట్టుకోక్కర్లేదంటే ఆయనకే ఉండి బాగా డబ్బు ఉన్నవాడు ఆయన గురించి ఎందుకు బెంగ అని అంటారు అంటే అర్థమేంటి డబ్బు ఉన్నట్లయితే బెంగ పెట్టుకోక్కర్లేదు ఇలా ఇలా ఉందా సమాజంలో అభిప్రాయం ఇచ్చిమించి అదే రకంగా మాట్లాడుతున్నారు శంకర్లు కూడా భీష్మద్రోణుల గురించి నువ్వు దుఃఖించిన ఏంట్రా విరిమోహం ఎందుకని అంటే వాళ్ళు సద్వృత్తత్వాలు చాలా సదాచార పరాయణులు దురాచారుల గురించి దుఃఖించాలి అయ్యో పాపం వీళ్ళు దురాచారంలో ఉన్నారు తప్పు మార్గంలో ఉన్నారు పతితులు అవుతారు అని దురాచారి గురించి దుఃఖించాలి కానీ సదాచారి గురించి దుఃఖించడం ఏమిటి భీష్మద్రోణులు సత్పురుషులు వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు దుఃఖించక్కర్లేదు ఒక లోక వ్యవహార దృష్ట్యా అంటే ఇప్పుడు వాళ్ళ పుణ్యపాపాల గురించి కాదండి నా దుఃఖం వాళ్ళు చచ్చిపోతారని నేను దుఃఖిస్తున్నాను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 ఆ డైరెక్ట్ మీనింగుని కొంత మీరు పరిశోధన చేసి దాని స్వరూపమేమి అని ప్రశ్నించుకుని కొంచెం పరిశీలిస్తే వచ్చే అర్థం పేరు లక్ష్యార్థం అని అంటారు ఓకే దీనికి దృష్టాంతం మన రొటీన్ దృష్టాంతం నెక్లెస్ అని ఉందనుకోండి దీనికి వాచ్యార్థం ఏటో తెలుసిన మెడలో పెట్టుకునే ఆభరణము అది వాచ్యార్థం లక్ష్యార్థం ఏమిటో తెలుసిన బంగారం ఇప్పుడు నేను రెండు వాక్యాలు చెప్తాను దాంట్లో వాక్యార్థం ఎక్కడ వాడారు లక్ష్యార్థం ఎక్కడ వాడారు చెప్పండి పార్టీకి వెళ్దాం నెక్లెస్ పెట్టుకురా ఓ వాక్యం మనకి అమ్మాయి పెళ్లి చేయడానికి డబ్బు కావాలి బంగారుకు షాపుకు వెళ్దాం నెక్లెస్ పట్టుకురా అని రెండో వాక్యం ఇప్పుడు మొదటి వాక్యంలో నెక్లెస్ అనే పదానికి అర్థం ఏమిటి మెడలో పెట్టుకునే ఆభరణము వాచ్యార్థం రెండో వాక్యంలో నెక్లెస్కి అర్థం ఏంటి మెడలో పెట్టుకునే ఆభరణం అని అర్థం కాదు లక్ష్యార్థం అక్కడ బంగారం ఆవిడ కనుక మెడలో పెట్టుకుని వచ్చిందనుకోండి చాలాసార్లు మనం వెళ్తున్నది ఎక్కడికి తీతి అని కూడా అంటాడు భర్త అది మెడలో పెట్టుకుని వెళ్ళకూడదు బంగారం కొట్టుకు అమ్మడానికి కానీ పొట్టం కట్టుకుని పట్టుకు పార్టీకి వెళ్ళేప్పుడు మెడలో పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నెక్లెస్ అనే పదానికి వాచ్యార్థమేమిటి మెడలో పెట్టుకునే ఆభరణము లక్ష్యార్థమేమిటి బంగారము ఓకే భీష్మ అనే పదానికి వాచ్యార్థం ఏమిటంటే అర్జునుడికి తాత ముత్తాత ద్రోణ ధర్మ దుర్యోధనుడి పక్షంలో నిలబడి యుద్ధం చేస్తున్న సేనానాయకుడు ముసలాయిన ఇవన్నీ వాచ్యార్థాలు లక్ష్యార్థం ఏమిటో తెలుసునా చైతన్యము లేకపోతే ప్రాణము ప్రాణశక్తి ప్రాణ ఒక లెవెల్కు వెళ్తే ప్రాణశక్తి ఆ పై లెవెల్కు వెళ్తే చైతన్యము ఓకే కాబట్టి ఇప్పుడు భీష్ముడు అనే పదానికి వాచ్యార్థం చెప్పారనుకోండి ఇప్పుడు నెక్లెస్ దగ్గరికి రండి నెక్లెస్ అనే పదానికి వాచ్యార్థం తెలుసు మీకు లక్ష్యార్థం తెలుసు దీంట్లో ఏది అనిత్యము ఏది నిత్యము వాచ్యార్థం అనిత్యం లక్ష్యార్థం నిత్యం ఇప్పుడు భీష్ముడు అనే పదానికి వాచ్యార్థం చెప్పారనుకోండి అనిత్యం ఎందుకంటే సేనానాయకుడు ప్రపితామహుడు ముత్తాత అంటే అనిత్యం ఈ సేనానాయకుడు అన్నా ప్రపితామొహుడన్నా మీరు ఇంకో అరడజన విశేషణాలు వేసినా ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే అది మిగిలేదు కాదు కానీ చైతన్య ప్రాణము చైతన్యము అని అర్థం చెప్పారనుకోండి అది నిత్యం కాబట్టి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 వాచ్యార్థం అవునండి కాలాతీతమైనది అంటే నెక్లెస్కు ఉండే కాలంతో సంబంధం లేకుండగా నెక్లెస్కి ముందు నెక్లెస్కి వెనుకాల నెక్లెస్ ఉన్నప్పుడు కూడా అంటే మూడు కాలములలో ఉంటూ అంటే కాలాతీతమైనది నెక్లెస్ కాలమునకు లోబడి బంగారము కాలమునకు అతీతమైనది కాలమునకు అతీతమైనది నామరూపములకు అతీతమైనది దాని పేరే పరమార్థము కాలమునకు నామరూపములకు అతీతమైతే పరమార్థము ఇప్పుడు పరమార్థం ఏదవుతుంది లక్ష్యార్థం పరమార్థం పరమార్థం అవుతుంది ఇప్పుడు నెక్లెస్ అన్నప్పుడు వాచ్యార్థం ఏమిటి అనిత్యం లక్ష్యార్థం ఏమిటి నిత్యం అంతే భీష్ముడు భీష్ముడు భీష్ముడని ఒక రూపాన్ని ఒక నామాన్ని నువ్వు పట్టుకుంటే అది ఎప్పుడూ నశించిదే దాన్ని నువ్వు పట్టుకోవడం కుదరదు కానీ భీష్ముడంటే ఓ నామరూపాలు కాదు నామరూపాల వెనుక నుండే లక్ష్యార్థాన్ని మనం చూడాలి ఆ ప్రాణశక్తి ఆ విజ్ఞాన శక్తి ఇంకా మీకు చేతనైతే సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఆ సత్త అఖండ సత్త పరబ్రహ్మస్వరూపుడు భీష్ముడు ఇప్పుడు బుడగ పుట్టింది ఏమైనా కొత్తగా పుట్టిందా సముద్రంలో బుడగ పుడితే కొత్తగా ఏం పుట్టింది పుట్టిన బుడగ పగిలింది ఏది నశించింది ఏది నశించింది నీరు అలాగే ఉంది వాయువు అలాగే ఉంది నీరు వాయువు కలిస్తే బుడగైంది వాయువు వాయువులోనే ఉంది నీరు నీరులోనే ఉంది బుడగ పుట్టినప్పుడు అదే స్థితి బుడగ పగిలినప్పుడు అదే స్థితి అబ్బిబ్బే మాకు బుడగ కావాలి అంటే దుఃఖిస్తారు బుడగల గురించి పిల్లలు పిల్లలు బుడగలు కావాలని ఆడతారు ఎప్పుడైనా గమనించారా నేను చూశాను ఈ పిచ్చి అమెరికాలో ఉంటుంది అక్కడ పిల్లలకి బుడగల కని చెప్పేసి సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ తక్కువ సోప్ సోప్ వాటరును ఆ చిన్న తీగ వితే ఇస్తారు ఓ పిల్లవాడికి ఈ బుడగలన్నీ బుడగలు బుడగలు ఉఫ్ ఫోన్ కూర్చుంటే బుడగలు వస్తూ ఉంటాయి సో బొబుల్స్ పిల్లలు అందరూ ఆడుతున్నారు ఓ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ టీచర్ వచ్చేయారా ఇందుకు రా ఏడుస్తున్నావు నాకు బబుల్స్ రావట్లేదు ఏడుస్తున్నాడు ఇంకొకడు నాకు వచ్చిన బబుల్స్ అలా వల్ల పుడితోనే పగిలిపోతున్నాయి కొంతసేపు అయినా వాడి బబుల్స్ ఎక్కువ కాలం మిగిలి ఉన్నాయని ఇంకొకడు ఏడుస్తున్నాడు మనం చూపించేటువంటి వాళ్ళ ఇట్స్ ఏ బబుల్ లైక్ గుద్భుత ప్రాయము అని వినలేదు మీరు ఎప్పుడు జీవితము బుద్భుత ప్రాయము ఒకటి సపోజ్ అరవై ఏళ్ళు బతికాడు అనుకోండి ఇంకొకటి ఎనభై ఏళ్ళు బతికాడు అనుకోండి అరవయో ఏట చచ్చిపోతే దుఃఖిస్తారు జనరు ఎనభై ఏట చచ్చిపోతే అంత దుఃఖించరు ఎందుకని అంటే ఇరవై ఏళ్లలో ఏమి డిఫరెన్స్ ఇరవై ఏళ్ళు ఎంతసేపులో గడుస్తాయి అఫ్కోర్స్ ఇరవై ఏళ్ళలో గడుస్తాయి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 కేవలము అజ్ఞానం చేత మాత్రమే మానవుడు దుఃఖిస్తాడు ఇంకా దీనికి మరో హేతువే లేదు ఆ బిగ్గర్ పిక్చర్ ఏమిటో తెలియక కేవలము తను తను తన కంపానియన్షిప్ తను అంటే దేహాత్మభావం ఈ దేహానికి ఇంకో దేహాలు తోడుగా ఉండాలి ఆ తోడుకి తేడా వస్తే వీడు దుఃఖిస్తాడు ఇంత అల్పమైన బుద్ధి ఆలోచన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 మధ్య వయస్సు పెద్ద వయస్సు ఇవన్నీ ఆ మిణుక్కులోనే మన జీవితం కూడా అంతే అలాగా మిణుక్కుమని ఆరిపోతుంది మన జీవితం అలాగ పుట్టేడా అంటూ ఉండగానే అవుతాడు మనం చచ్చిపోతాడు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఎంత అయితే డెబ్భై ఎనభై ఏళ్ళు ఎంత టైం అది సో అదర్శనాపతితా పునశ్చాదర్శనంగతాహ అని శంకర్లు కోర్చేస్తారు ఎక్కడో శాంతి పూర్వంలో దీనికి దృష్టాంతం ఏం చెప్పారంటే ఒక గది ఉంది ఆ గదిలో ఇటువైపు చీకటి ఇటువైపు చీకటి మధ్యలో వెళుతురు ఇటే ఉందో మనకి తెలియదు ఇటే ఉందో తెలియదు మధ్యలో మాత్రం వెళుతురు సడన్గా ఒక బాణము జూయించుమని ఆ ప్రవేశించింది ప్రవేశించి మళ్ళీ ఆ గదిని క్రాస్ చేసేసి మళ్ళీ చీకట్లో వెళిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాణం అదర్శనాపతి ఆహా అదర్శనం నుంచి వచ్చింది చీకట్లో నుంచి వచ్చింది పునశ్చాదర్శనం గత మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయింది చీకట్లోకి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటో తెలుసిన ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని అర్థం దానికి గుడ్ తెలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది తెలిసింది నాకు తెలియదు అని అర్థం అదర్శనాపతితాహ పునశ్చాదర్శనం గతా ఈ మధ్యలో ఈ క్రాస్ చేసిన దాంట్లోనే ఇదిగో ఇప్పుడు యౌనంలో ఉంది ఇప్పుడు మధ్య వయస్సులో ఉంది ఇప్పుడు పెద్ద వయసులో ఉండదు లేదు ఏరో క్రాసింగ్ మన జీవితాలు అలాంటివి అతి బల్బజములు అత్యల్పములు దేహం రూపంగా కాబట్టి దేహం రూపంగా నువ్వు తీసుకుంటే దుఃఖించడం అనవసరం అత్యల్పము ఇప్పుడు ఒక బుడగ ఐదు మిల్లీ సెకండ్లు ఉంది మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో వెయ్యో వంతు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 దుఃఖించడానికి మళ్ళీ క్యూలో వెనకాల చాలామంది నిలబడి ఉన్నారు వాళ్ళ గురించి దుఃఖించడానికి ఇంకో హాల్లో నిలబడి ఉన్నారు దీన్ని అజ్ఞాన పరంపర అని అంట ఈ దుఃఖించటం అన్నది చాలా సందర్భమైన విషయం ఎవరైనా చచ్చిపోతే బోర్మని ఏడుస్తూ చాలా తప్పు శాస్త్రం అలా చెప్పలేదు ఇలాంటివి చెప్పేందుకు కూడా బాగుండవు శాస్త్రంలో ఏమని చెప్పారంటే అపరకర్మ ఉంటుంది ఈ విషయాలు మీకు ఎలా తెలిసిన మీరు నన్ను అడగద్దు ఎందుకు ఎలా తెలిసిందో నాకే తెలియదు తెలిసిందే తెలిసిందనే తెలుసు ఎలా తెలిసిందో తెలియదు అపర కర్మలో ఏం చేస్తాను నేను ఎప్పుడు శ్మశానానికి వెళ్ళిన వాడిని కర్మలను చూసిన వాడిని కాదు అయినా కూడా ఎలా తెలిసిందో తెలిసింది నాకు నాకు గుర్తులేదు ఎలా తెలిసిందో ఎప్పుడో మా నాన్నగారు చెప్తుంటే విన్నా ఏమిటంటే అక్కడ ఆ శవానికి నిప్పు పెట్టే ముందు ఏదో మంత్రాల వీజు అవుతారు నిప్పు పెట్టే ముందు ఓ వాక్యం ఒకటి ఆ వాక్యం ఏంటంటే ఇప్పుడు బంధువులు ఎవరైనా రోధించదలుచుకుంటే రోధించండి అని వాక్యానికి అర్థం అప్పుడు అంతదాకా దుఃఖాన్ని అట్టి పెట్టుకున్నవాళ్ళు ఒక్కసారి కళ్ళబడి నీళ్లు పెట్టుకుంటారు బోరుమని ఒక్కసారి కళ్ళబడి నీళ్లు పెట్టుకుంటారు అలా ఏడిస్తే ఏడుస్తారు మళ్ళీ వెంటనే ఇంకా ఆపేసేయండి అని మళ్ళీ వాక్యం మా అని వాక్యం సంస్కృతంలో ఉంటుంది వాక్యం పురోహితుడికి తెలియకపోవచ్చు అర్థం అది వేరే సంగతి కానీ అలా ఉంటుంది అని అర్థం మా రోదీహి అంటే వీళ్ళు ఇంక రోదన ఆపేసిస్తే అప్పుడు దాహక్రియ జరుగుతుంది ఇలా ఉంది మంత్రాల్లో మన ఇంకా ఆయన బతికుండగానే వీళ్ళు రోదనం ప్రారంభిస్తారు అదో కార్యక్రమం ఇంకా పదకొండు రోజులు పన్నెండు రోజులు అలాగా పీరియాడికల్గా టిఫిన్ కాఫీ తాగి రోదనం చేస్తూ ఉంటారు ఇదేదో ఒక సంప్రదాయం అని అదోపించి ఇదంతా అజ్ఞానం తప్పింకే నేను రోదనం చేయరాదు హరే రామనామాన్ని జపమే చేయాలి ఇంకే పని చేయకూడదు కలి సంతరణోపనిషత్తు నామం హరే రామ హరే రామ అదే చేయాలి మరే పని చేయకూడదు దుఃఖం వస్తుంటే కూడా దుఃఖాన్ని ఆ దుఃఖించడానికి కావలసిన శక్తిని నామ సంకీర్తనంలో చేయాలి అంటే అదే పని చేయాలి మరే ఏదైనా చేస్తే పొరపాటు కొంతమంది క్యాసెట్ పెడతారు హరే రామ క్యాసెట్ పెడతారు అది కూడా అనవసరం కొన్ని క్యాసెట్ పెట్టినా మనం క్యాసెట్తో పాటుగా కలిసి మనం నామాన్ని సంకీర్తనం క్యాసెట్ సంకీర్తనం చేస్తే మనకేమిటి ఉపయోగం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 భీష్ముని యొక్క వాచ్యార్థం గురించి సదా సద్మృతత్వాత దానికి వాచ్యార్థం కారణంగా భీష్ముడు అంటే ఒక వ్యక్తి అను అనుకుంటే దుఃఖించక్కర్లేదు సద్మృతత్వాడు భీష్ముడు వ్యక్తి కాదు ఆ ప్రాణశక్తి చైతన్య శక్తి అనుకుంటే దుఃఖించక్కర్లేదు పరమార్థ రూపేణ నిత్యత్వా తాన్ అశోచ్యాన్ మళ్ళీ అది వ్యాకరణం ఈ అశోచ్యాన్ అన్నది వ్యాకరణం తాన్ వేస్తే అశోచ్యా అశోచ్యాన్ అశు రా ఇప్పుడు మీరు చెప్పండి రామ ప్లస్ తమ్ ఏమవుతుంది రామం రామ ప్లస్ తేన ఏమవుతుంది రాణ రామ ప్లస్ తాన్ రామాన్ అదన సో అశోచ్యా చెప్పారు తాన్ అశోచ్యాన్ తర్వాత అన్వశోచ అనుశోచితవాన్ అసీ ఇప్పుడు అను అశోచ అన్వశోచ అంటే అను అశోచ అణూ కర్థం అనూయే అను అను అశోచ అంటే మధ్యమ పురుష ఏకవచనం అశోచ అంటే మధ్యమ పురుష ఏకవచనం అధాతు అలాంటిది సో దానికి అర్థం ఏం చెప్పారంటే శోచితవాన్ అసి అసి అంటే మధ్యమ పురుష ఏకవచనం భవసి సో నువ్వు శోకిస్తున్నవాడవు అగుచున్నావు అంటే నువ్వు శోకిస్తున్నావు అశోచ్యాన్ అన్వశోచ శోచి శోకింప తగని వారిని గురించి అంటే ఎవల గురించి నీవు శోకించనక్కర్లేదో వాళ్ళ గురించి శోకిస్తున్నావు అశోచ్యాన్ అన్వ శోచహ మహాత్ముడు ఉండి వారు ఓ గృహస్థ ఆయన కుమారుడు ప్రాణం విడిచాడు మరుడు పోయాడు మనుషులు మరణిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు మరణిస్తారు కుండ్రి వాళ్ళు మరణిస్తారు విదురుడు దృష్టాంతం చెప్పాడు కులాలడు దృష్టాంతం శాంతి పూర్వంలో ఏమిటంటే కుమ్మరివాడు మట్టి తీసుకొస్తాడు ముద్ద దాంతో వెయ్యి కొండలు చేయచ్చు వెయ్యి కొండలు చేస్తాడు ఈ కుండల్ని చేసినప్పుడు వాటిని కట్టితోటి ఇలా ఇలా సరిచేస్తాడు చూడండి ఆ లెవెల్లో ఓ యాభై కొండలు పగిలిపోతాయి ఆ కొండల మట్టి తీసుకున్న మూల పారేసి ఈ తొమ్మిది వందల యాభైని తీసుకెళ్లి ఎండలో పెడతాడు బోర్లుగించి ఎండలో ఆరబెడతాడు ఈ ఆరబెట్టి మళ్ళీ వాటిని భద్రం చేసి లోపల రెండు రోజులు ఆరబెట్టి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇంకో యాభై కొండలు పగిలిపోతాడు ఇంకా తొమ్మిది వందలు ఆరిన ఉంటాయి వీటిని దాంట్లో కిల్ లో పెడతాడు దాన్ని ఏమంటారు బట్టి బట్టీలో పెడతాడు నిప్పులు నిప్పుల బట్టీలో పెడతాడు బట్టీలో పెట్టినప్పుడు ఆ బట్టీలోంచి తీసేపటికి ఓ వంద పగిలిపోయి ఎనిమిది వందలే వస్తాయి కాదిన ఒక కొండలో ఎనిమిది వందలు వస్తాయి వీటిని మార్కెట్కి పట్టుకెళ్తాడు మార్కెట్లో పట్టుకెళ్లి లోపల ఓ పాతికో ముప్పై ఈ ప్రయాణంలో పగిలిపోతాడు మిగిలిన వాడిని అమ్ముతూ ఉండగా ఈ అమ్మి కార్యక్రమం పది రోజులు అమ్మకం పట్టిందనుకోండి ఈ పది రోజుల్లో ఇంకో యాభై పగిలిపోతాడు ఈ కొనుక్కున్న ఏడు వందల కొండలు వాళ్ళ వాళ్ళ ఆయా కొన్ని కొండలు కొన్న రోజునే పగిలిపోతాయి కొన్నవాడి దగ్గర కొన్ని కొండలు కొన్న వారంలో ఫస్ట్ వీక్లో పగిలిపోతాయి కొన్ని కొండలు ఫస్ట్ మంత్లో పగిలిపోతాయి కొన్ని కొండలు ఫస్ట్ ఇయర్లో పగిలిపోతాయి మళ్ళీ ఏడాది వేసవకాలం వచ్చే మళ్ళీ వీళ్ళందరూ కుండలు కొనుక్కునికే కడిగి తాయారు అంటే అన్ని కుండలు పగిలిపోయాయని అర్థం ఇది సంగతి ఇప్పుడు దీంట్లో ఓకుండా అదృష్టం తప్పకుండా ఇంకోకుండా దురదృష్టం వాట్ వాట్ వాట్ ఎ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి ఆత్మస్వరూపం తెలియని వాడు దుఃఖించాలి దీని మీద మళ్ళీ జాతకాలు వీడెంతకాలం బతికాడు వాడెంతకాలం బతికాడు ఆయుష్య హోమం ఓ మహాత్ములు ఉన్నారు త్రి అమ్మక జపం చేస్తున్నారు మంచం మీద ఉండి నేను చూడ్డానికి వెళ్ళాను ఓం త్రియమ్మక యజామహేని జపం చేస్తున్నారు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 ఆ వ్యక్తి ఎవరో చెప్పుంటారా మీరేమనుకోరంటే చెప్తా మన ఆయన గారే సో అలాగే ఉండాలి మరణం విషయంలో దుఃఖించడానికి హేతు అనేది అసలు భయపడ్డానికి హేతు వ్యక్తికి ఉండకూడదు దుఃఖించడం అన్నది చుట్టుపక్కల వాళ్ళకు ఉండకూడదు మృత్యుంజయ మంత్రం చేస్తే తేలికగా మరణించడం కోసం చేశారంతే అంతేగాని ఇంకో వారం రోజులు బతకాలనో ఇంకో నెల రోజులు బతకాలనో కాదు బ్రతకాలనేటువంటి ఆకాంక్ష అనవసరం ఎస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం తథ మృత్యుభయము పరలోకభయము ఈ రెండూ ఎవడికి లేవో వాడు ఆత్మజ్ఞాని వాడి గురించి ఇంద్రాదులు కూడా అసూపడతారు అని శంకరు లోచోట ఉపదేశ సహస్రంలో అంటారు ఆ రెండో హాఫ్ గుర్తుండదు ఎప్పుడూ కూడా లెక్కది శ్లోకంలో ఒక హాఫే గుర్తుంటుంది అర్ధ శ్లోకం అది ఒక శాపం అనమాట నీకు అర్ధ శ్లోకమే గుర్తుండు కానీ ఎప్పుడో మహర్షి ఎప్పుడో శాపం ఇచ్చాడు పూర్వజన్మలో అది కొనసాగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫే గుర్తుంటుంది సెకండ్ హాఫ్ గుర్తుండే పనే లేదు ఎనివే సో అన్వశోచ అనుశోచిత వానసి దుఃఖించడం ఎలాగో తెలుసిన అభినయం చేస్తున్నా దీన్ని అభినయము అంట అభినయం అంటే యాక్టింగ్ ఇట్ అవుట్ అర్జునుడు దుఃఖిస్తున్నాడు కదా ఏమని దుఃఖిస్తున్నాడు అంటారు ఏదో ఏదో దుఃఖించడానికి పద్ధతి ఉంటుంది కదా దుఃఖించేటువంటి సాహిత్యం కూడా ఉంటుంది దక్కించే పద్ధతి దాని లాంగ్వేజీ దాని దాని టెర్మినాలజీ అంతా ఉంటుంది సో ఇప్పుడు ఒక ఒక కొడుకు దుఃఖిస్తున్నాడు అనుకోండి నాయనా నాకు పిల్లలు పుట్టి నా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాకా ఉంటాం అనుకున్నాను రా చచ్చిపోయావరా అనేది దుఃఖిస్తున్నాడు సంథింగ్ లైక్ దాట్ భర్త అయితే భార్య గురించి ఎలా దుఃఖిస్తున్నాడు లేకపోతే భార్య అయితే భర్త గురించి ఎలా దుఃఖి ప్రతిదానికి ఒక అభినయం ఉంటుంది అర్జునుడు ఎలా దుఃఖిస్తాడో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు బహుశా ఎలా దుఃఖించి ఉంటాడు అని అభినయం ఏమిటంటే అభినయం తే మ్రియంతే అహం తైర్ వినా భూతరిష్యామి రాజ్యసుఖాదినా ఇది ఇది అభినయం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 మీకు రూపాభినయం కుదరదు ఎందుకంటే ఇక్కడ స్టేజీ అదేం లేదు శబ్దాభినయం మాత్రం చూపుతుంది కాబట్టి శంకర్లు ఎప్పుడూ శబ్దాభినయాన్ని చేస్తూ ఉంటారు ఒక చోట శంకర్లు అంటారు శృతి అభినయం చేసి చెప్తూ ఉంది అని అయమాత్మా బ్రహ్మ మాండూప్య శృతిలో అయమాత్మ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ కాదు అయమాత్మా ఇది ఆత్మ ఇది బ్రహ్మ అని అక్కడ అయం శబ్దము అభినయ సూచకం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 చూడండి నా అంటే నేను చంపేవాడిని వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అని వాడి అభిప్రాయం అని చెప్తే శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు నువ్వు చంపేవాడివి కావు వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కాదు కానీ నాయమంతి నహన్యత అని చెప్పబోతున్నాడు కానీ వీడు దుఃఖం ఏమిటంటే మన్ నిమిత్తం తేమింతే చాలామంది అలా దుఃఖిస్తూ ఉంటారు నా మూలంగా ఒకతను ఒకను చాలా దుఃఖిస్తూ ఉండేవాడు ఎందుకంటే స్కూటర్ మీద వెళుతుంటే వెనకాల కూర్చున్నవాడు మరణించాడు స్కూటర్ యాక్సిడెంట్లో జనరల్గా స్కూటర్ యాక్సిడెంట్లో పిలియన్ రైడర్ ఈజేట్ సీరియస్ రిస్క్ డ్రైవర్కి హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ థింగ్ ఈజీలీ ఏదో ఈజీగా వస్తాడు పిలియన్ రైడర్ రిస్క్లో ఉంటాడు ఆ డ్రైవరు గిల్ట్ తోటి బాధపడుతూ ఉంటాడు అతడు నా మూలంగా మరణించింది సో నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చాయంటే ఆ పని మీద వచ్చాడని నా అభిప్రాయం కాదు అనుకోకుండా క్లాస్కి అటెండ్ అయ్యాడు క్లాస్కి అటెండ్ అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగతంగా అడిగితే కొంత చెప్పడం కుదురుతుంది కొంత చెప్పడం కుదరదు క్లాస్లో అయితే మొహమాటం ఏమి ఉండదు చెప్పేది ఏదో చెప్పడమే వ్యక్తిగతంగా చెప్పడం కష్టం అంత నిర్మోహమాటంగా వ్యక్తిగతంగా అంచేత క్లాస్ అటెండ్ చేయమని చెప్పేది అందు గురించే సో క్లాస్ అటెండ్ చేశారు క్లాస్ అటెండ్ చేసిన తర్వాత నాతో చెప్పారు ఆయన నాకు గిల్ట్ తగ్గిందండి అని చెప్పి తగ్గడే పోతుంది కూడా కొంచెం అనుసంధానం చేస్తే పోతుంది ఆ శ్లోకాలని కొంత భక్తి నేర్చుకుని శ్రీకృష్ణుని స్మరించి శ్లోకాన్ని అనుసంధానం చేస్తుంటే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 నిర్వేదమాయా పరీక్ష లోకాన్ని లోకాన్ని పరీక్షించి అంటే అనుభవాన్ని సంపాదించి జీవితంలో సారమేం లేదండి నిస్సారం కదళీ స్తంభవ అసార సంసారహ అంటారు శంకర్ అరటి బోధెలో ఎంత సారం ఉంటుంది అరటి బోధే ఇంత లావుగా దిట్టంగా కానీ దాని మీద మీరు స్తంభం కింద మెటీరిల్లో కట్టగలుగుతారా కట్టలేదు ఈ సంసారం కూడా అలాంటిదే నిస్సారం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 తర్వాత ఇంకోటి పోయి చచ్చిపోతే చచ్చిపోతే ఏమవుతుంది అహం తై వినాభూత కింకరిష్యామి రాజ్యసుఖాదినా చచ్చిపోయి రాజ్యము సుఖ రాజ్యసుఖమూ లభిస్తుంది భీష్మాతులు చచ్చిపోతే వీడికి రాజ్యసుఖం లభిస్తుంది పవర్ వస్తుంది ఆది శబ్దం చేత ఇంకేవో భోగాలు వస్తాయి వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు షేర్ చేసుకోవాలి కానీ నేను ఒక్కడిని భోగాలను ఏమనుభవిస్తాను అని అని వీడి దుఃఖం అహం కింకరిష్యామి తైహి వినాభూత వాళ్ళు లేకుండా అయిపోతా అంటే ప్రతివాడు కూడా నాకు రాజ్యం కావాలి భోగాలు కావాలి మరొకటి కావాలి మరొకటి కావాలి ఇవన్నీ షేర్ చేసుకుందుకు నా ఫ్యామిలీ మెంబెర్స్ కావాలి వాళ్ళలో ఎవరికి ఏమీ తేడా రావకూడదు ఆ కంపెనీ అలాగే ఉండిపోవాలి ఎవరో చచ్చిపోకూడదు క్యా బాధే ఇది అర్జునుని యొక్క లెక్క అది తప్పు అలాగే శోపిస్తున్నాడు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 సో అలాగా అది ఆ ఆ రకమైన కోరిక దుఃఖానికి హేతు అవుతుంది అంతకంటే ఇంకేం ఎందుకంటే తీరి కోరిక ఎలాగూ కాదు తీరి ప్రసక్తి లేదు దుఃఖహేతులే వస్తుంది రెండో వాక్యం ప్రజ్ఞావాదాంశ భాష చూడండి త్వం ప్రజ్ఞావాదాంశ భాష సే ఆయన త్వమ్ని రెండో వాక్యంలో కలిపారు మొదటి వాక్యంలో కూడా పెట్టుకోవచ్చు ఆయన పర్వాలేదు శంకరులు భాష్యంలో సింటాక్స్ చేయరు అంటే పదాలని నేను ప్రతిపదార్థం చెప్పాను చూడండి ఇక్కడ పదం అక్కడికి అక్కడ పదాం కలిపి చెప్తాను అలా చెప్పరు ఎక్కడ ఆ వరసలో ఏ వరసలో పదాలు ఉంటే ఆ వరసలోనే వ్యాఖ్యానం చేసేస్తాను మనం వాటిని సెంటెన్స్ రూపంగా ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం త్వం ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంచ వచనాన్నిచసే అసలు మామూలుగా అయితే ప్రజ్ఞావతాం వాదా ప్రజ్ఞావాదాహ తాన్ ప్రజ్ఞావాన్ అని చెప్పాలి కానీ ఆయన షార్ట్ కట్ చేసేస్తున్నా ప్రజ్ఞావతాం వాదాహ తాన్ అని చెప్పడానికి బదులుగా ఆ వాదాహ తాన్ను కలిపితే ఏమిటవుతుంది వాదాన్న అవుతుంది అదే వేసేశారు ప్రజ్ఞావతాం వాదాన్న ప్రజ్ఞావాదాన్న ప్రజ్ఞావంతుల యొక్క వాదములు మధ్యమ పదలోప సమాసం సో ప్రజ్ఞావంతులు చెప్పే పలుకులు ప్రజ్ఞ అనే ఉంది కానీ ప్రజ్ఞావంతులు అని లేదు కదా ఆ వంతులు అన్నది తెచ్చుకురావాలి మధ్యమ పదలోపీ సమాసం సో ప్రజ్ఞావాదం అంటే ప్రజ్ఞావంతులు ప్రజ్ఞ గలవారు ప్రజ్ఞ అని ఉంది ప్రజ్ఞ గలవారు ఆ గలవారు అనే పదాన్ని మనం ఇంపోర్ట్ చేశాం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 నీరు అనకూడదు నీరు మరణించలేదు అంటే పొడవు వెడల్పు మరణించే రూపం అంటే ఏంటి ఎత్తు పొడవు వెడల్పు మరణించాయి చాలా బుద్ధిమంతులు ఎత్తు పొడవు వెడల్పు మరణించే ఎత్తు పొడవు వెడల్పు మరణించడం అయితే ఇంకొకటి కూడా ఉంది దాంట్లో కాలం కూడా ఉంటుంది తరంగంలో కాలం ఉంటుంది కాలం మరణించింది